నామావదీ పెట్టుకుని ఉంటాడేమో అనుకున్న వెనకాలం పిలక దీని అలాగే లేదు ప్యాంటు షర్టు వేసుకునే ఉండేవాడు ఎనీవే ఈ వినలాయార్య సినిమా తీస్తున్నాడు సినిమా తీస్తుంటే నేను ముప్పై ఏళ్ళ క్రిప్తంగా కథ చెప్తున్నాను ప్రస్తుతం సమాచారం నాకు తెలీదు ఆయన ఏం చేస్తున్నారో కూడా తెలీదు సో సినిమా తీసుకుంటే హీరోయిన్ షీ సెడ్ షీ విల్ నాట్ షీ వాస్ నాట్ గివింగ్ కాల్ షీట్ కాల్ షీట్ అనేది ఉంటారు హీరో రెడీగా ఉన్నాడు మిగతా రెడీగా ఉన్నారు కెమెరామెన్ అందరూ రెడీగా అన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఆవిడేమో నేను ఇవాళ రావట్లేదని ఫోన్ చేసి అసే ఓసారికి అన్నీ క్యాన్సిల్ చేసుకో మళ్ళీ బోలుందకొచ్చు మళ్ళీ క్యాన్సిల్ చేశాను మళ్ళీ వారం రోజుల తర్వాత మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడ చెప్పిన టైంకి పెట్టాను పెడితే మళ్ళీ రావట్లేదని ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఈయన ఏం చేశాడంటే కథలో చిన్న మార్పు చేశాడు ఓ మహర్షిని తీసుకొచ్చాడు అక్కడ ఉన్నవాడికి ఒకడికి గెడ్డ మహర్షి వేసం వేసి ఆ మహర్షి ఈ హీరోయిన్కి ఇనాప్సన్షియా శాపం ఇస్తాడు హీరో హీరోకి ఆ మహర్షికి ఏదో పెడతాడు కథలో మార్పు సీను నీ ప్రియురాలు ఇదిగో నేను శాపం ఇస్తున్నాను నీ ప్రియురాలు ఎలుగుబంట అయిపోతుంది అని శాపం ఇస్తాడు శాపం ఇచ్చేపటికి వెంటనే ఒక వీడు ప్రియురాల్ని ఒక ఉద్యానవనంలో కలుసుకోవడానికి వెళ్తాడు వెళ్ళేప్పుడు అక్కడ ఎలుగుబండి ఉంటుంది అంటే వీడు ఏం చేస్తాడంటే ఒక ఒక యాక్టర్కి ఒక ఎక్స్ట్రాకి ఆ ఎలుగుబంటి వేషం వేసేసి వాడిని అక్కడ ఎలుగుబంటి కింద పెట్టేస్తాడు ఈ హీరోతోటి కొత్తగా ఆ డైలాగ్స్ మళ్ళీ ఇటు కొంచెం మార్పులు చెర్పులు చేసేసి రాసేసి ఈ కంటిన్యూస్ ఎలుగుబంటితో తర్వాత వీధ్ చేస్తాడు తర్వాత ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఆవిడ ఫోన్ చేస్తుంది ఈ వారం కాల్ షీట్ కావాలా అని నాకు అక్కర్లేదు అంటే ఇంకా అసలు నేను అవసరమో కదా అంటే నేను చెప్తాను నీకు ఆరు మాస నా పిక్చర్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో నువ్వు ఒకసారి అపీరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది నువ్వు ఒక్కసారి వస్తున్నావు ఇప్పుడు ఇప్పుడు ఆవిడ వెంట పడుతుంది నా నా పిక్చర్కి నేను ఎప్పుడు రావాలో ఎప్పుడు యాక్ట్ చేయాలి నువ్వు ఇంకేం చేయక్కడ ఎందుకంటే నీ స్థానంలో ఎలుగుబండి పెట్టేశాప మళ్ళీ శాపని గుర్తు అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు ఒక్కసారి శుభం శుభానికి ముందోసారి కనపడితే చాలు సో శాపం అంటే అలా కాదు శాపము అలా మనిషి పశువు అయిపోతుందని పాపం అయిపోతుందని రప్ప రాయి అయిపోతుంది అలా ఊరికే కథలో కొన్ని కథలు ఉన్నమాట వాస్తవం బట్ శాపము అంటే తిట్టుట అని వాల్మీకి శాపం ఇచ్చారు శాపం ఇచ్చాను ఉంది శ్లోకం మా నిషాద అక్కడ మహర్షి శాపముని ఇచ్చాను అనే వాక్యం ఉంది శ్లోకంలో ఆ శా అది ఉండదు తిట్టు అంటే హే ఇంత జీవహింస చేసుకున్నావు నీవు జీవితంలో పైకి రావు అని అంటాడు అదే శాపం అంతకుమించి ఇంకా వేరే ఏమిటౌతముడు శాపం ఇస్తాడు ఆహ్లాద నువ్వు పొరపాటు చేసావు కాబట్టి నీ దోష నివారణ అయ్యే వరకు కూడా నీవు చాలా కఠినమైన తపస్సు చేస్తేనే నీకు మళ్ళీ నీ దోషం పోతుంది నీ పాపానికి ప్రాయశ్చితం అవుతుంది అని అంటాడు అదే శాపం అక్కడ శాపానికి తిలక వ్యాఖ్యానం తిలకడమో మహాత్ముడు వ్యాఖ్యానం రామాయణంలో ఆయన ఏమంటాడంటే శాప శాపమంటే ఇక్కడ ప్రాయశ్చిత్తమే శాపము అని అంటాడు అంతే అదే శాపం అలాగే ఉంటుంది శాపం అంటే దాని స్పిరిట్ తీసుకోవాలి సరే మీరు కథకి దానికి కొంత రొమాంటిక్గా ఉండాలంటే మనిషి పశువుడు పశువు మనిషి అయితే అది వేరే సరే అలాగే నింద నేను శాపం అనేది నింద అనే మాట ఎందుకంటే కామ నిందో పనిషత్తు అన్నాను కదా మీకు నింద యొక్క స్పిరిట్ తెలియాలి సో ఈ నహి నిందా న్యాయము అని ఒక మీకు అనేక న్యాయాలు నేను చెప్తూ వస్తున్నా ఇప్పుడే చెప్పాను స్థాళీపులాక న్యాయము అని వేదాంత శాస్త్రంలో ఈ న్యాయం ఉన్నది దీన్ని నహి నిందా న్యాయము ఈ శంకర భాష్యంలో అనేక సందర్భాల్లో భాష్యకారులు ప్రస్తావిస్తారు నహి అని అలా ప్రారంభం అవుతుంది నా అంటే నిగేషన్ నహి నిందా నింద్యం నిందితు ప్రవర్తతే విధేయం స్తోతుం అని వాక్యం అది ఆ వాక్యం అంతా ఒక న్యాయం న్యాయం అంటే ఒక రూల్ ఒక లా అందరూ ఫాలో అయ్యేటువంటి ఒక నియమానికి న్యాయం సో అది నహి నిందా అని ప్రారంభమైంది కనుక ఆ మొత్తం వాక్యానికి నహినిందాన్యాయము అని పేరు ఆ వాక్యం యొక్క అర్థం ఏంటంటే ఎక్కడైనా మీకు సెన్ష్యూర్ అంట అంటే ఖండిస్తున్నట్టుగా కనబడితే ఆ ఖండించటము యొక్క ఆ ఖండింపబడి దానిని కిందకి దాన్ని సర్వాత్మన తిరస్కరించటము కాదు మరి ఇంకేమిటండి దాన్ని ఖండిస్తూ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 భాలో ఒక నీతి ఉండదు నియమం ఉండదు వ్యక్తిగతమైన ద్వషాన్ని ప్రదర్శిస్తారు ఆ ప్రాజెక్టు బాగుపడ్డా చెడిపోయినా వీళ్ళకి అక్కర్లేదు ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి ప్రాజెక్ట్ అది ముందుకు రావాలా వెన అది వెనక్కిపోవాలా అన్నది ఇంపార్టెంట్ కాదు కేవలం ఈ పొలిటికల్ పార్టీని డౌన్ చేయటమే ముఖ్యం తోటపల్లి ప్రాజెక్టు మంచి అది అది ఎవరికీ తెలియదు ఇప్పుడు ఇప్పుడు ఆఖరికి తేలింది ఏమిటంటే తోటపల్లి ప్రాజెక్ట్ దానివల్ల ఉపకారం అవుతుందా ఉపకారం అవుతుందా ఎవరికీ తెలియని విధంగా అదంత అంత డస్ట్ లేచిపోయింది అది మంచి వచ్చే ఎవరికీ అలా ఉండకూడదు క్రిటిసిజం క్రిటిసిజం ఎలా ఉండాలంటే క్రిటిసిజం ఫర్ ది పర్పస్ ఆఫ్ క్రిటిసిజం ఉండరాదు క్రిటిసిజం ఎయిమ్ ఈజ్ టు బ్రింగ్ ద గుడ్ థింగ్ ఫార్వర్డ్ అలా ఉండాలి దాని నహి నిందా న్యాయము అని ఉంటాం నహి నిందా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 so the purpose of criticism in english lo miga political language lo cheppalante the purpose of criticism is not to pull the ruling party down then then what is the purpose the purpose is to bring good to the people ala unna arthavaainda ipudu meeku kaani veedi chese idi criticism a meer gamaninchara చేసి శాసనసభలో చేసి ఏం చేస్తాడు క్రిటిసిజం కానీ దాని పర్పస్ ఏమిటి రూలింగ్ పార్టీని మీద మట్టి తల్లటం కాదు బురద తల్లటం కాదు పర్పస్ మరి ఇంకేమిటి పర్పస్ అంటే ప్రజల యొక్క క్షేమమే పర్పస్ ఇది నహినిందా న్యాయం కామనిందోపనిషత్ ఈ నహినందా న్యాయాన్ని పురస్కరించండి కామనిందోపనిషత్ ముందుకు వస్తుంది ఎంత స్పిరిట్ చూడండి ఎలా ఉందో శ్రీకృష్ణుడు కామనిందని మొదలు పెడుతున్నాడు ఎందుకంటే నింద అన్నం కనుక అందులో పేరు కూడా కామనిందోపనిషత్తుని పెట్టేం కనుక వెంటనే నహి న్యాయాన్ని చెప్పాల్సి ఉంటుంది అలా చెప్పి ఆ తర్వాతనే ఆ కామనింద అనే పేరు పెట్టారు కామ్యకర్మలు చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళని క్రిందకి దిగలాగడం మన తాత్పర్యం సాధకులం మనం మనం ఆత్మజ్ఞానం అనే లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకు వెళ్తున్నాం మనం కామ్యకర్మలని తగ్గించుకుని చేతనైతే మానేసేటువంటి ప్రయత్నం చేయాలి అని ఆ కర్మయోగాన్ని జీవితంలో ముందుకు తీసుకురావటం కోసమే ప్రయత్నం కానీ ఎవరో కామ్యకర్మలు చేసుకుంటూ ఉంటే వాళ్ళని క్రిందకి దిగలాగటం ప్రయత్నం కాదు అంచేతనే మహాత్ములు కామ్యకర్మలను చేసుకునే వాళ్ళని ఆశీర్వదిస్తారు ఆశీర్వదించి వస్తారని తప్పిస్తే అక్కడికి వెళ్ళి రసాభాస చేయదు కానీ పాఠం చెప్పేప్పుడు మాత్రం నిర్మోహమాటంగా పాఠం చే పాఠం చెప్పే చెప్పబోతే ఇంకెప్పుడు చెప్తారండి ఇంకా ఇంక చెప్పేటువంటి వేదికే లేకుండా అయిపోతుంది ఒక ధర్మాన్ని చెప్పే సందర్భం చెప్పి వేదికే లేకుండా అయిపోతే దానివల్ల సమాజానికి నష్టం విద్యార్థి లోకానికి నష్టం అది కలపం కాబట్టి కామనిందుపనిషత్తు చేస్తున్నారు శ్లోకం అందాము యామి మాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చిత వేదవాదరస్థీతి వాదిన ఈ శ్లోకానికి అవతారిక చెప్పాలి అవతారిక లేకపోతే మీకు కనెక్షన్ దొరకదు మా నాన్నగారు అంటూ ఉండేవారు గీతలో అవతారికల్ని తీసేస్తే ఈ శంకర అవతారికల్ని తీసేయండి శ్లోకాలు ఒకదాని దాకా ఒకటి పెట్టుకోండి పెట్టుకుంటే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 "'My goodness, "'this is what it is' అని అనిపిస్తుంది మరి భాష్యం అంటే అలా ఉంటుంది భాష్యం అంటే ఏదో ఏదో రాయాలి కాబట్టి రాసేమని కాదు ఎందుకు రాయాలి ఇప్పుడు ఊరికే రాష్ట్రం ఉండడము జనాల మీద పారడం వాళ్ళ మీద కొనుమని ఏదైనా రాసేమో అంటే అది పది మందికి ఉపయోగపడితేనే రాయాలి లేకపోతే రాయడం అవసరం ఎందుకంటే రాయడం ఉడికే పేపర్ వేస్టు ఏదో పుస్తకం రాయాలి కాబట్టి రాయడం ఎందుకది లేకపోతే నా పేరు పది మందికి తెలియాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో ఒక స్థాన సంస్థను మొదలెట్టడం దానికి ఒక మ్యాగజైన్ తీయటం ఎందుకు ఎందుకు మ్యాగజైన్ ఎప్పుడో వంద ఏళ్ళ నుంచి పెట్టిన మ్యాగజైన్లకి సర్కులేషన్ లేక నానాహింస పడుతున్నారు ఏదో మ్యాగజైన్ అని పెట్టడం పెట్టి దాంట్లో ఆర్టికల్స్ ఇవన్నీ నీకు ఆర్టికల్స్ లేనివాడు అవి ఎందుకు సో ఈ విధంగా ఏదో మ్యాగజైన్ పెట్టా తప్పులు ఎన్నెన్ని మ్యాగజైన్స్ వస్తున్నాయో అన్ని తప్పులు తడకలతో ఏమీ ఉండదు దాంట్లో దాంట్లో ఏమీ సారం ఉండదు వేద భూమి ఒక మ్యాగజైన్ ఒకటి స్టార్ట్ చేశారు దానికి నా పేరు కూడా పెట్టారు దాంట్లో మీకు ఇంతకుముందు నేను ఒకసారి మనం చేశాను అది ఇప్పుడు బంద్ పెట్టారు నేను మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు అడిగాను ఎవరైనా ఆ మ్యాగజైన్ మరి నా పేరు పెట్టారు అది ఎక్కడా నాకు రావటం దాని సంగతి ఏమిటంటే అది ఇప్పుడు రావట్లేదు ఎందుకు రావట్లేదు అంటే దానికి ఏదో రీజను నేను నన్ను అడిగినప్పుడు చెప్పాను ఎందుకైనా నీకు మ్యాగజైన్ కంగారు పడతావు మ్యాగజైన్ పెట్టద్దు అంటే నాకు అసలు రీజన్ అప్పుడు చెప్పలేదు మ్యాగజైన్ పెట్టి నేను సమాజ సేవ చేస్తాను అనుకుంటున్నానని చెప్పాడు కాబోసం నేను అనుకున్నాను నేను అమాయకంగా నమ్మాను అసలు రీజన్ ఏమిటంటే ఒక ఆయన ఉన్నాడు హీ వాంటెట్ అతను చుట్టూ ఎవరో ఒకళ్ళిద్దరు మ్యాగజైన్స్ స్టార్ట్ చేశారు హీ వాంటెడ్ ఏ మ్యాగజైన్ ఆయన పోలీక్స్ పేరు మీద మ్యాగజైన్ నడుస్తుంటే తన పేరు మీద కూడా మ్యాగజైన్ నడవాలి అనేటువంటి ఒక అప్నె అప్కో చెమకాన అంటారు దీన్ని హిందీలో అప్నె అప్కో చమకాన ఆ ప్రయత్నంలో ఆయన దృష్టిని దాచిపెట్టి ఈయన్ని ముందుకు తోసి మ్యాగజైన్ పెట్టించారు దానికి ఆయన చీఫ్ ఎడిటరు అయితే లోకంలో కొంచెం పేరున్నాయని ఒక ఆయన కొంచెం పేరు ప్రతిష్టలు నోరు గలవాడిని ఒక ఆయన్ని గౌరవ సంపాదకులు అని పేరు పెట్టుకుంటే నష్టమే లేదు ఆ స్లాట్ ఒకటి ఉంది కదా గౌరవ సంపాదకులు ఉన్న స్లాట్ ఒకటి ఉంది ఆ స్లాట్లో ఎవరు పేరు పెడదాం ఈ మిగతా స్వాములు అన్ని పేర్లన్నీ ఫెలప్ అయిపోయి ఉన్నాయి ఇక్కడ అక్కడ ఏ ఎక్కడా ఫెలప్ కానీ స్వామికి ఈయన పేరు పెడదాం వచ్చి ఉపన్యాసాలకు తీస్తున్నాడు కదా అందుకోసం నన్ను అడిగాను అండ్ ఐ జస్ట్ వాళ్ళు ప్లాన్ చేసినట్టుగానే ఐ జస్ట్ ఫెయిల్ ఇన్ ది ట్రాప్ నేను కరెక్ట్గా పడ్డా దాంట్లో వెళ్ళి మీ పేరు పెట్టుకుంటున్నామంటే ఏమంటాం సరే శుభం భూయాత్ అని అన్నాను నా పేరు పెట్టుకున్నాను అది కొంతకాలం నడిచింది మళ్ళీ ఇప్పుడు ఏదో రివైవ్ చేసి ప్రయత్నం చేస్తున్నాం ఎందుకు ఇప్పుడు ఈ మేగజైన్ లేకపోతే నష్టం అంటే మనం ఏదైనా పని చేసేమో అది ఈశ్వరార్పణ బుద్ధితో తప్ప ఇంకా ఏ బుద్ధితోటి చేయకూడదు ఏ బుద్ధి అంటే ధనార్జన బుద్ధి ఉండకూడదు పేరు ప్రతిష్టలు పేరు ప్రతిష్టలు అంటే మరి అహంకారం కదా తన పేరు ప్రతిష్టల్ని పెంచి దృష్టితో చేయకూడదు అటువంటి లౌకిక ప్రయోజనాన్ని ఏదే అపేక్షించకూడదు మరి ఇంకెందుకండి చేయడం లౌకిక ప్రయోజనం ఏది అపేక్షించకపోతే ఇంకెందుకంటే చేయడం ఇంకెందుకంటే ఇవాళ నాకు తిరువన్నామల నుంచి గోవిందానంద్ గారు ఫోన్ చేశారు గోవిందానందనో మహాత్మన్నారు ఆయన ఫోన్ చేశారు ఆయన మీ బ్రహ్మానుభూతి పుస్తకం చదివి చాలా ఆనందపడ్డావు ఇక్కడ కొంతమంది తెలుగు వాళ్ళు నాకు ఈ మధ్యన ఒక ఇద్దరు తెలుగు వాళ్ళు కలిశారు తమిళనాడు స్టేట్లో వాళ్ళకి బ్రహ్మానుభూతికి కావాలనుంది వాళ్ళు చదవాలి వాళ్ళకి అవసరం కూడాను వాళ్ళకి ఎలా అందుతాయి అని ఫోన్ చేస్తారు ఎలా అందుతాయో అండి మీరు మీరు అడ్రస్లు చెప్పండి అందుతాయండి అంటే ఎంత సొమ్ము పంపించాలి సొమ్ము గురించి పెంచు సొమ్మే ఒక్కర్లేదు కాదు పోస్టల్ ఛార్జ్ పోస్టల్ ఛార్జ్ గురించి ఏమి ఐ విల్ టేక్ కేర్ ఐ విల్ ఆర్గనైజ్ ఆల్ దట్ మీరు పంపించండి మన దగ్గర మా దగ్గర మిత్రులు ఉన్నారు కవర్లో పెట్టిస్తే వాళ్ళు పంపిస్తారు ఏదో నేను నేను పంపించేది ఏమీ లేదు ఎవరిలో చేస్తారు ఎవరి వ్యక్తి మీద ఈ బరువు తీసుకెళ్ళి మీరు నాకు అడ్రస్లు ఇవ్వండి ఆయన మహానంద పడ్డారు ఆ అడ్రస్ పోస్టులో పంపిస్తారు వాళ్ళకి పంపిస్తారు అది అప్పుడు అనుకున్నాను నేను మనం చేసిన పని మంచి పని ఎందుకంటే ఆ పుస్తకం చదివి ఒక హృదయము స్పందిస్తే అది ఈశ్వరుని యొక్క ఆరాధన అలాగే అయితే మరి అందరికీ ఊరికే ఊరికే ఎందుకు ఇవ్వడం మీ దగ్గర ఉన్న డబ్బులు మీరు ఖర్చు తీసుకోండి ఎందుకు ఊరికే ఎందుకు ఇవ్వాలి ఊరికే ఇచ్చే సందర్భంలో ఊరికే ఇద్దాం డబ్బులు ఇచ్చే సందర్భంలో డబ్బులు ఇవ్వండి ఉరికే ఇచ్చే సందర్భంలో ఉరికే ఇద్దాం ఉరికే కూడా ఇవ్వచ్చు తప్పేం లేదు కానీ సందర్భం అనేది ఒకటి ఉంటుంది ప్రతిదానికి కాబట్టి సో ఆ మనం ఏదైనా ఒక పని చేస్తే దానికి ఈశ్వరార్పణ బుద్ధి తప్ప ఈశ్వరుణ్ణి మనం ఆరాధించటం ఈశ్వరుడు మానవుల హృదయంలో ఆత్మరూపుడుగా ఉన్నాడు వాళ్ళని ఆరాధించడం ఒక్క వ్యక్తి చదివి బాగుందండి అంటే ఆ మాయా యూ డన్ ఎ గుడ్ జాబ్ అలా ప్రొసీడ్ అవ్వాలి ఎనీవే సో ది పాయింట్ ఈజ్ కామ నింద కామనని నిందించడానికి ఉపక్రమిస్తున్నారు ఈ అవతార కనెక్షన్ ఏమిటంటే అందాము ఏషాం వ్యవసాయాత్మిక బుద్ధి నాస్తి వాక్యం పూర్తవలేదు కదా ఎవరికైతే నిశ్చయాత్మకమైన బుద్ధి లేదో వారు వారు ఏమిటి వారు పుష్పితాం వాచం ప్రవదంతి ఈ పువ్వుల వలె వికసించిన పువ్వుల వలె ఆకర్షణీయమైన పలుకులను కొలుపుతున్నారు అని అలా కనెక్షణం పదచ్చేదని చెప్దాం యాం ఇమాం పుష్పితాం వాచం ప్రవదంతి అవిపశ్చిత వేదవాదరత అన్యత్ అస్తి ఇతి వాదిన సో తే వారు ఎవరు వారు అవిపశ్చిత అంటే వివేకబుద్ధి లేని వారు పైన చెప్పాంగా వివేకబుద్ధి అని విపశ్చిత్ అంటే వివేకబుద్ధి కలవాడు ఆ అర్థం ఎలా విపశ్చిత్ అదే ఆ పదం వి పష్ చిత్ అందరూ చిత్తే ప్రతివాడు చిత్తే చిత్తే కదండి చైతన్యస్వరూపులే కదా కానీ ఆ చితు ఉంటే చాద్ద అది వి పష్ వి తేడాను పష్ చూడాలి పశ్యత్ విశేషేణ పశ్యత్ తేడా అంటే మంచి చెడు ధర్మాధర్మ నిత్యం అనిత్యం ఆత్మ అనాత్మ అనే తేడాను స్పష్టంగా చూడాలి అటువంటి జ్ఞానం కలవాడు విపశ్చిత్ బహువనం విపశ్చిత ఇప్పుడే మీరు చదివారు మరు మరుతవు మరుత విపశ్చిత్ విపశ్చితౌ విపశ్చిత బహువచనం సో అటువంటి వివేక గలవారు అది లేని వాళ్ళు ఏమవుతారు అవిపశ్చిత ఎవళ్ళి అవిపశ్చిత వేదవాదర అవిపశ్చిత అంటే స్టాక్ మార్కెట్ పుస్తకాలు అవి చదువుకునే వాళ్ళైతే ఈ పుస్తకాలు ఉన్నాయి గుర్రపందెలు పుస్తకాలు సాటర్డే మార్నింగ్ అది ఆవిష్కారం అవుతుంది సాటర్డే మార్నింగ్ దాన్ని ఇనాగరేట్ చేస్తారు ఇట్ కమ్స్ ఇన్ టు ది మార్కెట్ దట్ డే మార్నింగ్ అండ్ బై ఈవినింగ్ ఇట్ ఈజ్ గాన్ అవతల బాగా సంస్కృతి పొద్దుకి వెళ్తారు సో అది చిన్న పుస్తకం ఉంటుంది అది కొనుక్కునే మహాప్రేమతో అధ్యయనం చేస్తారు సో వాళ్ళ గురించి కాదు చెప్తా ఉంటాం శుద్ధ లౌకికుల గురించి గీతల ప్రస్తావన ఏం చేస్తారు ఎప్పుడైనా చేయొచ్చు కానీ పెద్దదాని జోనికి వెళ్ళడం వేదవాదరత వేదము యొక్క వాదముల ఎందు ప్రీతి వేదము యొక్క వాదములు అంటే వేదంలో వాదాలు ఉంటాయా ఉంటాయి ఆ వాదాలకి అర్థవాదములు అని పేరు ఆ పదం అది వైదిక పదం కదా టెక్నికల్ నేమ్ కాబట్టి అర్థవాదము అనేదాన్ని సంగ్రహం చేస్తే ఏమిటి అవుతుంది వాదము అవుతుంది అర్థవాదము ఇప్పుడు మీరు శుభారావును ఉన్నాడు ఏ రావు ఎలా రావని పిలుస్తారు రావు ఫుల్ నేమ్ శుభారావు కదా అంటే రావంటే శుభారావే శుభ డ్రాప్ చేసి రావని పిలుస్తారు అలాగే అర్థవాదాలు అర్థ డ్రాప్ చేస్తే వాదం మిగులుతుంది వేదవాదరత అంటే వేదములోని అర్థవాదముల ఎందు ప్రీతి గలవాదు ఏమిటి అర్థవాదములు అంటే ఏమిటి ఇవన్నీ మీరు మీకు బాగా తెలుసుండాలి అర్థవాదములు అంటే మళ్ళీ ఇందాక నహినందలాగే ఇది కూడా ఇప్పుడు మీకు దృష్టాంతం చెప్తా సత్యనారాయణ వ్రతంలో మీకు కథలు చూసారండి అవన్నీ అర్థవాదములు అన్న టెక్నికల్లీ దే దే ఆర్ ఆల్ కాల్డ్ అర్థవాదం అంటే అక్కడ ఏం చెప్తారంటే ఈ వ్రతం చేసుకుందామని వీడు అనుకుంటాడు మరిచిపోతాడు మరిచిపోయి ఓడ దిగుతాడు ఆ ఓడ నీటిలో మునిగితాడు ఊరికే అంత అలా చూష్ఠంగా మునిగితాడు అప్పుడు భార్య చెప్తుంది మీరు వ్రతం చేసుకుందామని అనుకున్నారు పొరపాటు చేశారు మరిచిపోయారు అంచేతనే మునిగిపోయింది అప్పుడు చెంపలు వేసుకుని నేను పొరపాటు చేశాను హే మీరు కనుక నా పొరపాటును మన్నించాలి నేను మీ వ్రతం చేస్తాను అని వ్రతం చేసుకుంటాడు వాడపకితే ఇది కథ ఉందా ఆ కథ నేనేదో నా గుర్తు చెప్పాను ఈ కథకి అర్థవాదము అనుకో ఈ అర్థవాదముందు ప్రీతి గలవారు అంటే ఎవరు అంటే ఈ కథని లిటరల్గా తీసుకునేవాళ్ళు ఇలాంటి కథలు వేదంలో ఉంటాయి అండ్ దే టేక్ దెమ్ లిటరల్లీ అండ్ దేన్ వాళ్ళకి ఏదో కొంచెం కష్టం ఉందనుకోండి ఇదిగో ఈ వ్రతం చేసుకుంటే కష్టం పోతుంది కొంచెం లాభం కావాలనుకోండి ఈ వ్రతం చేస్తే ఆ లాభం వస్తుంది అని ఆ అర్థవాద యొక్క దాన్ని లిటరల్గా తీసుకుని దాని స్పిరిట్ తీసుకో దాని స్పిరిట్ ఏమిటో తెలుసిన సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుంటే మంచిది అది స్పిరిట్ దాన్ని అంతేకాని అలా వాడ మునిగిపోతుంది అలా వాడ తేలిపోతుంది అంట స్పిరిట్ అది ఒకసారి స్వామీజీ చెప్తుంటే విన్నాను నేను పూజ స్వామీజీ ఆ కథలు పక్కన పెట్టే వ్రతం ఒక్కటే చేసుకోండి అని చెప్పాను ఎందుకంటే అవి వాటిని హ్యాండిల్ చేయడం చాలా కష్టంగా ఉంది ఈ కుర్రాలు అడుగుతారు ప్రశ్నలు ఏ వింటే అలా ఉంది ఏ వింటే కుర్రాలు అడుగుతారు మనం అడగం మనకి ఇంత కాంప్లెక్స్ మైండ్ కాదు ఏదో పెద్దలు చెప్పారు వినేశ ఉదాహరణ పెట్టి ప్రసాదం తీసుకు వస్తాం మనం వీ కెన్ యాక్సెప్ట్ మనకి ఆ కెపాసిటీ ఉంది ఆ షాక్అార్థింగ్ కెపాసిటీ ఉంది కానీ యంగ్ పీపుల్కి లేదు యంగ్ పీపుల్ అమెరికాలో యంగ్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి పాపం మన కల్చర్ అంటే ఇష్టం దే లైక్ ఇట్ వాళ్ళు సత్యనా వ్రతం చూద్దామని వస్తారు ఈ కథని ఎవడో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి పెట్టి మామూలుగా సంస్కృతంలో చదివేస్తుంటే ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితి సంస్కృతంలో ఎవరిదైనా నడిచిపోతుంది కదండి ఏమో ఏముందో తెలియనై తెలియదు ఇప్పుడు వ్రతంలో చెప్పిన మంత్రాలన్నీ ఎవరికైనా తెలిసి వ్రతం చేస్తున్నారా ఏమేమి అని అది నడిచిపోయింది ఆ దాంట్లో ఇబ్బంది లేదు ఈ కథ దగ్గర వచ్చేవాడికి ఇంగ్లీష్లో మొదలెడతారు ఆ ఇంగ్లీష్లో చదువుతారు ఇంగ్లీష్లో మైక్ పెట్టి చదువుతారు ఇంగ్లీష్లో మైకి పెట్టి చదువుతుంటే వీళ్ళు వింటూ ఉంటారు డాడ్ వాట్ ఈస్ దిస్ అని అడుగుతారు అయితే స్వామీజీకి పూర్చలే స్వామీజీలు అడుగుతారు ఇలా అడిగి అడిగి అడిగి పూజ విజిగెత్తిపోయి ఆ కథలో వారేంట్రా బాబు అని చెప్పారు అంటే ఆయన అభిప్రాయం ఏంటంటే లిటరల్గా తీసుకోద్దు అని స్పిరిట్ తీసుకోవాలి కానీ వీళ్ళు ఏం చేస్తారు కామనా పరాయణలే ఉంటారు వాడు కామనే కావాలి వాడికి వాడు ఏం చేస్తాడంటే ఆ వ్రతం చేసేసి దాని రిజల్ట్ కోసం చూస్తూ ఉంటాయి వాళ్ళు అంతలాగా రిజల్ట్ మీద అంత గట్టి పట్టులో ఉంటారు ఒక సేట్జీ గోదానం చేశాడు ఎందుకంటే గోదానం చేసిన వాళ్ళకి వైకుంఠ లోకానికి వెళ్ళే విమానం వస్తుంది అని శ్లోకం ఉంటుంది అది చదివే రాయట చదివి పెద్ద మనం ఎంతకాలం ముతుకుతామో ఏమోనో ఇంకా వైకుంఠానికి వెళ్దాం అని ఆలోచించి ఒక గోవును పిలుచుకునికొచ్చి మొత్తాన్ని గోదానం చేసేసి గోదానం చేసి బాలకుల మీద వెళ్ళిపోయాడు ఆకాశం కేసు చూసి ఏమిటండి తాతగారు చూస్తున్నారంటే విమానం కోసం చూస్తున్నారు ఇది ఇంకా రాదేమిటి విమానం గోదానం చేస్తే విమానం వస్తుందన్నారు కదా అందులో శీఘ్రమని కూడా శ్లోకంలో పలుష్ప్పు కోరిగ రాదేది కానీ సో అలా ఉంటుంది వేదవాదరత అవిపశ్చిత ఇంకా నాణ్యదస్థీతి వాదిన ఆ పదాలన్నీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వాళ్ళే తే అన్న చూడండి వాళ్ళు వాళ్ళ గురించి ఈ సమాచారం నాణ్యదస్థితి వాదిన నా అస్థి ఇంకా ఇతరము ఏమీ లేదు ఇది అని చెప్తారు వాళ్ళు గట్టిగా చెప్తూ ఉంటారు బలబుద్ధి నాణ్యదస్తి అంటే అర్థం ఏంటంటే కర్మ అన్యత్ జ్ఞానం నాస్తి స్వర్గాత్ అన్య మోక్షో నాస్తి అని అర్థం న్యదస్తి వాదన కర్మ కంటే వేరుగా జ్ఞానమనేది ఏమీ లేదు స్వర్గము కంటే వేరుగా మోక్షమనేది ఏమీ లేదు న్యదస్తి వాదనం కాబట్టి ఏంటంటే ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది ఏమిటంటే ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం అంటారు ఏంటో ఆత్మజ్ఞానం అంటే ఏం చేస్తారు ఏమి చెయ్యరండి తెలుసుకుంటారు ఏడు తెలుసుకుంటారు తెలుసుకోవడానికి ఏముంది చేయాల్సింది చాలా ఉంది లేవండి ఈ స్నానం చేసి వచ్చి మొదలు పెట్టండి కర్మ ఇంతేగాని ఏడు తెలుసుకుంటారు అని కర్మణ అన్యత జ్ఞానం నాస్తి కర్మ వేరుగా జ్ఞానం అనేది ఏది లేదు ఏదైనా జ్ఞానం ఉంటే ఎలా ఉంటుందంటే ఈ కర్మ చెయ్యాలి కదా దీన్ని ఎలా చెయ్యాలి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 ప్రభాకరుడని కుమారుల భట్టు యొక్క సహా సహాధ్యాయ శంకరులు కుమారుల భట్టు ప్రభాకరుడు వీళ్ళ ముగ్గురు కుమారుల భట్టు మీమాంసకుడు ప్రభాకరుడు మీమాంసకుడు కుమారుల భట్టు బీహార్ వాడు అనుకుంటా ప్రభాకరమిశ్రుడు మథుర మథుర అంటే శ్రీకృష్ణుడు అది మథుర ప్రభాకర మిశ్ర మీమాంసకుడు వాళ్ళ మీమాంసంలో కొద్దిపాటు భేదాలు ఉన్నాయి బ్రహ్మసూత్రాల్లో తత్వ సమన్వయత అధికరణంలో ఆ తేడాలు చూపిస్తారు కొంచెం భేదాలు తర్వాత శంకరులు వేదాంతి వీళ్ళందరూ సహాధ్యాలు ఏకకాలంలో జీ జీవించిన వాడు సో కుమారుల అంటాడు కర్మ కంటే కర్మకి అంగమైన జ్ఞానం ఉంటుంది కానీ సర్వత్రై సర్వత్రైవహి విజ్ఞానం సర్వత్రైవహి విజ్ఞానం పరాంగత్వ గమ్యతే అన్యత్ర ఆత్మవిజ్ఞానాత్ ఇది అని ఉంది సురేశ్వరాచార్యుల యొక్క వార్తకం బృహద రంగ భాష వార్తకం శ్లోకం అన్యత్ సర్వత్ర విజ్ఞానం సంస్కారయుత్వైన సంస్కారత్వే గమ్యతే అన్యత్ర చాత్మవిజ్ఞానాత్ అనే రోజు ఎక్కడా కూడా జ్ఞానం అనేది ఒక కర్మకి అంగంగా ఉంటుంది ఆయన మంచి పండితులు ఉన్నారు అనుకోండి ఏమిటండి ఆయన పాండిత్యం ఏమిటండి అంటే ఆయన దేవాలయం ప్రతిష్టని అంత పెర్ఫెక్ట్గా చేయిస్తారు అంతటి పండితులు అంటే ఇప్పుడు ఆ జ్ఞానం దేనికి అంగం కర్మకంగం కాబట్టి జ్ఞానం అంటే కర్మకు జ్ఞానం ఉంటుంది కానీ కర్మతో వీరు గొప్ప పండితులు ఏం చేస్తారు ఆ కళ్ళు మూసుకుని అలా చేసుకూర్చుకున్నాం అలాగంటే జ్ఞానం ఉంటుందా కళ్ళు మూసుకు జ్ఞానం ఎందుకు అని ఈ విధంగా సో జ్ఞానం అంటే కర్మకు ఉంటుంది అని అంటారు వాళ్ళు కర్మాంగ జ్ఞానము కంటే భిన్నంగా స్వతంత్రమైన పురుషార్థమనదగిన జ్ఞానమేమీ లేదు నాణ్యదస్తి ఇంకా మోక్షం మోక్షం అని వాళ్ళు మోక్షవాదిన వాళ్ళు మోక్ష మోక్షం మాటను అందరూ కదా క్రిస్టియన్ మిషనరీస్తో సహా మోక్ష శబ్దాన్ని అందరూ వాడతారు ఏమిటి క్రిస్టియన్ మిషనరీస్ మోక్షం ఏమిటి అంటే హెవెన్ పాస్పోర్ట్ టు హెవెన్ నిజంగా పాస్పోర్ట్ టు హెవెన్ అదే మోక్షం వాళ్ళకి మన మీమాంసకులు అంతే కర్మమీమాంసకులు ఉన్నారే వాళ్ళ దృష్టిలో మోక్షం అంటే ఏమిటి హెవెన్కి వెళ్ళడం స్వర్గానికి వెళ్ళడం ఒకే స్వర్గం అంటే ఏంటి అక్కడ ఉంటుంది అక్కడ ఇంద్రుడు ఉంటాడు ఇంద్రుడు అందరి మీద రాజ్యం వెళ్తూ ఉంటాడు మళ్ళీ వాళ్ళు కొట్టుకోకుండా ఉండడం కోసం ఒక రాజు అనేవాడు ఉండాలి ఇక్కడ ఉన్నట్టే అక్కడ తర్వాత అక్కడ మరి అక్కడ ఏం చేస్తారంటే డ్యాన్స్లో లేదు ఏదో ఒకటి చేయాలి కదా అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఏదో ఒకటి చేయాలి సో ఏం చేస్తారంటే ఇంకేం తెలిసింది కడుపు నుండా భోజనం చేయొచ్చు డ్యాన్స్ ఉంటుంది అంటే మరి కడుపు నుండా చేస్తే అప్పుడప్పుడు కడుపులో పొట్లు వస్తాయంటే స్వర్గంలో కడుపులో పొట్లు రావు అని ఇలా ఏదో చెప్తారు ఓకే ఇది స్వర్గం కానీ స్వర్గం అనేది పూర్ణ స్వాతంత్ర్యం ఎలా ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా వెళ్ళి ఉంటారు భేదం ఉంటుంది నానాత్వం ఉంటుంది పరిచ్ఛేదం ఉంటుంది దేశకాల పరిచ్ఛేదం ఉంటుంది అక్కడ స్వర్గంలో కూడా గ్రావిటీ ఉంటుంది గ్రావిటీ ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ ఉంటుంది తదన్యత్ర యదముత్ర తదిహా అది మీరు కఠోపనిషత్తులు మంత్రం ఒకటి ఉంది సో ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంటుంది అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంటుంది కొంచెం తేడాలు ఉంటాయి అంతే అమెరికాకి ఇక్కడికి సేమ్ పంచభూతాలు కొంచెం ఆర్గనైజేషన్ డిఫరెంట్ అంతే అలాగే స్వర్గం కూడా సో ఇది ఇది అని ఎలా వర్ణిస్తారు అక్కడ ఈ లిమిటేషన్స్ ఉంటాయి కదండి పరిచ్ఛేదాలు ఉంటాయి అది పూర్ణ స్వాతంత్ర్యం అనబడదు అది మోక్షం అలా అవుతుంది మోక్షం అంటే సర్వాత్మ భావము ఏదో ఉండాలంటే నో స్వర్గాత్ అన్య మోక్ష నాస్తి నాణ్యవాదిినీళ్ళు వాళ్ళు ఏం చేస్తారు హే పార్థ వాళ్ళు ఏం చేస్తారో తెలుసునా వాచం ప్రవదంతి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 అండి నేను ఇంకొకతను కలిసి బిజినెస్ స్టార్ట్ చేశామండి అని మొదలుపెట్టారు నాకు వెంటనే అర్థమైపోయింది రెండో సెంటెన్స్ ఆయన చెప్పక ముందే ఎందుకంటే ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్లో పది రూపాయల ఆదాయం వస్తే వాళ్ళిద్దరూ దెబ్బలు ఆడుకుంటారు అది కనుక ఇంకా ఆదాయం రాకుండా నష్ట ఇంకా అది స్టెబిలైజ్ కాకపోతే కలిసి పనిచేస్తారు ఇది రూల్ ఇది కాబట్టి ఇప్పుడు వీడో ఐదు లక్షలో వాడో ఐదు లక్షలు పెట్టి పది లక్షలు పెట్టి మొదలుపెట్టారండి ఇంకా స్టెబిలైజ్ కాలేదు ఇంకా ఇంకా వెళ్ళాలని అనుస్తుంది ప్రాఫిట్స్ రావట్లేదు ఇద్దరు కలిసి కష్టపడి పనిచేస్తారు ఈసారి ఇంకా ప్రాఫిట్స్ వచ్చాయి కొద్దిగా ప్రాఫిట్స్ వచ్చాయి ఇంకా కష్టపడి పనిచేస్తారు ఈసారి బాగా ప్రాఫిట్స్ వచ్చాయి పది లక్షలు పెట్టుబడి మీద ముప్పై లక్షలు ప్రాఫిట్స్ వచ్చాయి ఇంకా డబ్బలాట ప్రారంభం ఈ ముప్పై లక్షలు ఎలా కాచారో పదిహేను లక్షలు తీసుకున్నాం అది ఎలాగండి నేను మీకంటే ఎక్కువ పనిచేసినట్టు ఉన్నాను అని ఆరంభం ఆవేళ ఆరంభం కాకపోతే ఆవేళ బీజావాపం అవుతుంది నెక్స్ట్ సీజన్కి ఆరంభం ఇది మామూలు రొటీన్ సో వీళ్ళిద్దరూ మొదలెట్టారు విడిపోయారు విడిపోతే ఏదో షేర్ ఉంటుంది కదండి ఒక ఐదు లక్షలు అటు ఐదు లక్షలు ఇటు కావాలనో ఏదో అనుకున్నాడు ఈయన అనుకున్న దానికంటే ఓ లక్ష తక్కువ వచ్చింది డాలర్లు తక్కువ వచ్చింది డాలర్స్ రూపాయల్లోకి మార్చకూడదండి డాలర్స్ని రూపాయల్లోకి మరిస్తే ఏమీ చేయలేదు మీరు సో లక్ష్య ఇప్పుడు దీని మీద ఆయన కోర్టుకి లాయర్ తోటి మాట్లాడినవన్నీ పూర్తి చేశారు లాయర్ కూడా ఫిక్స్ అయిపోయింది ఇంకా హీ హెస్ టు సైన్ ఆన్ ది డాటెడ్ లాయర్ లాయర్స్ అలా అలా అంటారు అటార్నీస్ అని అంటారు అటార్నీస్ అని ఇక్కడ లాయర్స్ అంటారు అక్కడ అటార్నీస్ అంటారు అటార్నీ డిగ్రీకి వెళ్ళకూడదం అటార్నీ డిగ్రీకి వెళ్తే వాడు జీవితాన్ని నాశనం అయిపోతుంది అటార్నీకి దండం పెట్టి దూరంగా ఉండాలి ఇప్పుడు ఒక ప్రియుడు ప్రియురాలు కారులో ప్రయాణం చేస్తున్నారు ఇంకా పెళ్లి కాలేజీ ఎంగేజ్మెంట్ అయింది కారులో ప్రయాణం చేస్తున్నారు ఇది కథ ఇం అండి ఆ కారు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయితే ఇద్దరీ ప్రాణం పోయింది ఇద్దరు హెవెన్కి వెళ్ళారు ఇద్దరు హెవెన్కి వెళ్ళి అక్కడ హెవెల్లో ఉంటాడు కదా సెయింట్ ఒకటి ఉంటాడు వీళ్ళందరిని అడ్మిట్ చేసుకునేవాడు సరే వీళ్ళని అడ్మిట్ చేసుకున్న తర్వాత వీళ్ళు అన్నారు మేము అక్కడ ఎంగేజ్మెంట్ అయింది వివాహం కాలేదు మా ప్రేమ ఇక్కడ హెవెన్లో కొనసాగుతోంది మేము వివాహం చేసుకుందాం అనుకుంటున్నాము కాబట్టి ఒక లాయర్ని ఒక ప్రీస్ట్ని చూసి పెట్టండి అని ఆ అడ్మినిస్ట్రేటర్ని అడుగుతారు అడిగితే ఆయన మా హెవెన్ మొత్తానికి మీరు కాగడా పెట్టి వెతికితే ఒక లాయర్ దొరుకుతాడు కానీ ప్రీస్ట్ అసలు దొరకనే అది చెప్తా ఇది స్టోరీ ఎనీవే సో అటార్నీ దగ్గరికి వెళ్తే అటార్నీ ఏమంటారంటే సో ది లాయర్స్ ఆర్ లైక్ దాట్ వాడు అందరూ అక్కడే ఉంటారు యు హెవ్ టు టెలిఫోన్ టు ది హెల్త్ అక్కడ లాయర్స్ దొరుకుతారు మాట ఎనీవే సో ఈ అటార్నీ ఏమంటారంటే ది లాంగ్వేజ్ ది యూస్ యూ సైన్ ఆన్ ది డాటెడ్ లైన్ ది రెస్ట్ ఐ విల్ టేక్ కేర్ అంటాడు లాయర్ వాడు యాభై పేజీల డాక్యుమెంట్ పట్టుకొస్తారు చిట్ట డాటెడ్ లైన్ అక్కడ మీరు సైన్ చేయటమే ఆ ఫైల్ మీరు చదివినా అర్థం కాదు మీకేసేది అయినా ఏమర్థం కాదు హియర్ ఆఫ్టర్ ధేర్ ఫోర్ ఏదో ఉంటుంది అది ఎవరికి అర్థమయ్యి ఈ భాష కాదు అది అది ఏమీ అర్థం కాని కూడా ఎదురు చదవడం మీరు సంతకం పెట్టండి ఇక్కడంతే ఆయన సంతకం పెట్టడం తర్వాత నా దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారో తెలుసిన నేను కేసు పోయిపోతున్నాను మీరు ఏదైనా మంత్రం కానీ లేకపోతే కర్మాధానం చేసినట్లయితే మీ ఆశీస్సులతోటి మీతో తీర్థ ప్రసాదాలు ఇస్తే నేను కేసు నెగ్గాలి మీకు నేనేదిన దక్షిణ దక్షిణ అది ఇట్ ఈస్ ఇట్ ఈస్ దేర్ ఇట్ ఈస్ అండర్స్టుడ్ అంటే నేను చెప్పాను నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు హెల్ప్ యూ అందట్ లై బట్ ఇఫ్ యూ వాంట్ మై ఒపీనియన్ నేను డిఫరెంట్ డైరెక్షన్ ఐ విల్ బీ విల్లింగ్ టు గివ్ ఇట్ అయితే ఏమిటి మీ ఒపీనియన్ ఏమిటన్నారు అంటే నేనున్నాను యూ పోస్ట్ దిస్ థింగ్ ఈ లైర్ డాటర్డ్ లయర్స్ అంతకం రేపటి ముహూర్తం అనేది ఇంకో ముహూర్తం దొరుకుతుంది దానికి ఈ పోస్ట్ పోన్ ఇట్ నేను హియర్ ఫర్ వన్ వీక్ పూరా వన్ వీక్ ఉన్నాను ఈ వన్ వీక్ పొద్దున్న ధ్యానం క్లాసు పొద్దున్న క్లాసు సాయంకాలం క్లాసు మధ్యన సత్సంగం అటెండ్ అర్థం మీకు లాస్ట్ డే వీ విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఇట్ ఈస్ ఎ డీల్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ ఆర్ యూ రెడీ ఫర్ ఇట్ అంటే ఎస్ ఇట్ డీల్ బిట్వీన్ అస్ అయిపోయింది వారం రోజులు అయిన తర్వాత వచ్చారండి నేనే పిలిచాను రెండు అని సో వాట్ యు హ్యావ్ డిసైడెడ్ అంటే చెప్పండి మీ సలహా ఏమిటి ఐ వాంటిన్యూ టు డ్రాప్ ది హోల్ థింగ్ అంటే మీరు అలా చెప్తారని నేను అనుకున్నాను నేను కూడా నా మనసు అలాగే నిశ్చయం చేసుకున్నాను ఈ వారం రోజుల పాఠ నాకు అర్థమైంది నాది ఈ కేసు ముందుకు వెళ్ళటం నాది పొరపాటు నేను లాయర్ చెప్పిన మాటలకు ఆకర్షితున్నాయి మీకు మూడు నెలల్లో మీకు ఆ డబ్బంతా ఆకర్షణకి నేను లోపడి అంతకుముందు ఇలాగ ఎన్నో కేసులు ఆయన నెగ్గాడు అవన్నీ చూపించేటు కూడా కేసు ఫైల్స్ అర్థవాదాలు అంటారు వాటిని కథలు ఇలా వీడిని నెగ్గాడు వాడిని నెగ్గాడు ఇంత వచ్చింది అంత వచ్చింది నేను దాంట్లో ప్రవేశించాను మీ ప్రసంగాలు విన్న తర్వాత నేను దాన్ని అతనితోటి నేను నా వైరాన్ని మానుకుంటున్నాను అంటే నేను చెప్పాను మీరు వైరం మానుకుంటే చాలే మీరు ఆయనకి ఫోన్ చేసి లెటర్ స్పీ ఫ్రాండ్స్ i am dropping all proceedings against you let us remain friends and we mm can talk why are you mentally putting fear in me that you should drop down for your own sake not for his sake after he dies after he dies we should not regret it right we should revive the project so you drop it totally in total you drop it you can do without those 100000 dollars at all this we give you we will not even get into that mess మీకు అది ఎదరవాడిని అంత హింస పెట్టి మీరు తీసుకోవడం వద్దు దాంట్లో ఉండే ధర్మాధర్మాలు దేవుడికి వదిలేసేయండి మీకు దేవుడు ఇంకో రకంగా ఇస్తాడు చెప్పండి అర్థమైందండి మీకు పుష్పితాం వాచం అంటే ఇప్పుడు ఆ అటార్నీ చెప్పిన మాట ఇట్ హ్యాస్ ఇట్స్ ఆన్ రెలవెన్స్ ప్లీజ్ నోట్ ఇట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ రెలవెన్స్ ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఈయన కేసు వేస్తే నెగ్గొచ్చు కూడా నా మూలంగా ఆయనకు యాభై వేల డాలర్లు రావాల్సినవి పోయి ఉండొచ్చు కూడా బట్ దిస్ ఈజ్ అనదర్ వే ఆఫ్ లికింగ్ ఇట్ థింగ్స్ దట్ ఈజ్ వన్ వే కొంతమందికి ఈ వే ఇప్పుడు నేను చెప్పిన పద్ధతి ఉందే అది నచ్చదు వాళ్ళు ఏమంటారంటే వాడంత దుర్మార్గంగా చేస్తే ఇప్పుడు నేనేం గాజులు తడుక్కు కూర్చున్నానా అని హీ హాజ్ హిజ్ ఓన్ లాజిక్ హిజోన్ ఆర్గ్యుమెంట్ తర్వాత ఆ లాయర్ గట్టివాడు అంటే మనం ఒక్క మూడు మాసాలు ఆరు మాసాలు ఓపిక పడితే మన డబ్బులు మనకు వస్తాయి ఆయన ఇప్పిస్తాను అంటున్నాడు ఆయన ఫీజు ఆయన తీసుకుని మిగతా డబ్బులు మనకిస్తాడు అని ఆ లాయర్ చెప్పి మాట్లాడలా ఉంటాడంటే లాయర్ అడ్వర్టైజ్మెంట్లు మీకు ఇండియాలో ఉండవు అక్కడ ఉంటాయి అక్కడ లాయర్స్ అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి లాయర్కి మీరు టెలిఫోన్ చేయాలంటే అన్ని వన్ ఎయిట్ హండ్రెడ్ నెంబర్సే ఇన్ఫ్యాక్ట్ టెలిఫోన్ అయ్యడం వన్ ఎయిట్ హండ్రెడ్ లాయర్ అని ఉంటుంది ఎల్ఈ మీరు అలాగా ఆ ఎల్ ఏ డబ్ల్యూ నొక్కితే చాలు వన్ ఎయిట్ హండ్రెడ్ మీకు ఫీజు పడదావు మీరు మాట్లాడచ్చు ఎంతసేపా ఫ్రీ ఇట్ ఈజ్ అతను పే చేస్తాడు మీరు మాట్లాడి వన్ ఎయిట్ హండ్రెడ్ అంటే అదే వన్ ఎయిట్ హండ్రెడ్ ఆ నెంబర్స్ అన్ని ఫ్రీ నెంబర్స్ ఇక్కడ కూడా ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ మీద వచ్చి నెంబర్లన్నీ ఇక్కడ కూడా వచ్చాయి అక్కడ ఎయిటీన్ హండ్రెడ్ వాట్ ఎవర్ కాబట్టి ఆ ఆకర్షణీయమైన పదాలకి మీరు లొంగకుండా మీరు నిష్కామంగా ఉండగలరా ఉండలేరనుకోండి ఇదిగో అవిపశ్చిత పుష్పితాం వాచం ప్రబదంతిమ్ ఇమాం ఏ ఈ ఆకర్షణీయమైన వాక్యములను పలుపుతారు ఈ కర్మ చేసుకుని ఈ ఫలం వస్తుంది ఈ ఫలం వస్తుంది ఈ ఫలం నీకు అడ్డద అంటే నువ్వు శమపడక్కర్లేకుండగా నువ్వు ఈ రుద్రాక్షలు వేసేసుకుంటే నీకు ఇప్పుడున్న లాభం ఆదాయం పది రెట్లు పెరుగుతుంది ఇప్పుడు ఆదాయం పెరగాలనే కష్టం రుద్రాక్షలు వేసుకోవడానికి కష్టమేముంది ఈ రుద్రాక్షలు నువ్వు పెట్టుకుంటే నీకు ఆదాయం వచ్చేస్తుంది ఈ అగరబత్తి వెలిగిస్తే నీకేమో ఇంకో సుఖం వచ్చేస్తుంది అగరబత్తి వెలిగిస్తే ఇదో కొత్త ఈ మధ్యన వచ్చింది ఇవో కొత్త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 రథా ప్రీతిగలవారు అతరము నాస్తి లేదు అని వాదిన వాదించే అవివేకులు ఏ ఇమాం ఇ పుష్పిణీయమైన వాచం వాక్కును ప్రవదంతి చెప్పెదరో ఇమాం అంటే ప్రసిద్ధంగా ఉన్నాయో అలా ఇలా చెప్తూ ఉంటారు ఆకర్షణీయంగా చెప్తూ ఉంటారు ఆ విధంగా కామ్యకర్మల్లోకి మనల్ని తోసేస్తూ ఉంటారు దాంట్లో చాలా దోషాలు ఉంటాయి ఏం చెప్తున్నారు అధర్మ నింద కాదు ఇది కామ్యకర్మ నింద ధర్మమే కానీ అధర్మమేం కాదు కోరుకుంది దానికి ఏదో మీరు పూజ చేసుకుంటే తప్పే ఉంది దాంట్లో తప్పేమీ కాదు కానీ కర్మయోగానికి విరుద్ధం ఇది పాయింట్ సో ఆ కామ్యకర్మ నింద కొనసాగుతోంది ఇది రేపు క్లాస్లో కంటిన్యూ చేద్దాం ఓం పూర్ణమద పూర్ణమద పూర్ణ పూర్ణ్యూ పూర్ణశమ పూర్ణమైతే ఓం శాంతి శాంతి శాంతి హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరిసత్ శ్రీకృష్ణాసు